సంకీర్తన ఎనభై ఏమని ఉన్నదో ఈ మనసు కోమలమెప్పుడు కొరతే మనసు ముదిసేటివారలా ములిగేటి వారలా కదిసి చూచి కలగదు మనసు వదలక ఇంద్రియ వర్గంబులకే వెదకీనిదివో వీరిడి మనసు ఏమని ఉన్నదో ఈ మనసు కోమలమెప్పుడు కొరతే మనసు జనన చరాచరములను కనియును మిదేరుగదు మనసు ఘన సంసారపు కాణాచులకే దినదిన కంక్షల తిరిగి మనసు ఏమని ఉన్నదో ఈ మనసు కోమలమెప్పుడు కొరతే మనసు కలగనియటు మెల్కని చూచి తెలిసి చెలగి రెంట నడచీ మనసు బలిమి శ్రీవెంకటపతి రక్షింపగా కొలిచి ఆతనికి కొసరీ మనసు ఏమని ఉన్నదో ఈ మనసు కోమలమెప్పుడు కొరత మనసు